దర్పం దంభం అంటే ఏదైనా పుణ్యకారణ్యం చేసి లోకమంతా ప్రచారం చేయటం అది ధంభం డిఫరెంట్ ఆల్చుకర్ డిఫరెంట్ కాబట్టి దర్పం తర్వాత మేము పండితులము అనేది ఒక దర్పం ఉంటుంది మేము వేదాంత శాస్త్రాన్ని చదివాము దర్పం ఒక ఆయన నాకు ఫోన్ నేను పీఠాధిపతి దగ్గర బ్రహ్మసూత్రం చదివాను నేను నేను కూడా ఇంకోసారి చదువుకోండి మంచిది ఎందుకంటే పేదాది గారు బ్రహ్మసూత్రాన్ని చెప్పడం ఏంటి ఆయన ఖాళీ ఉండదు రోజంతా పూజలు ఈ పొలిటీషియన్స్ని వాళ్ళని కలుసుకోడుకోవడంతో అడ్మినిస్ట్రేషన్ తోటి ఆయన ఆయన విశ్రాంతిగా కూర్చుని మీకు బ్రహ్మసూత్రం పాఠం చెప్పేటువంటి అవకాశం ఆయనకి నిండి ఉండదు ఆయన బహుశా ఈ మధ్యకాలంలో చూసి ఉండదు అది ఆయన పాఠం చెప్తారా నువ్వు బుద్ధిమంతుడే అసలు ఆయన దగ్గర పాఠం చేయదు నువ్వు చక్కగా మంచి విద్వాంసుని కొంచెం సింపుల్ స్మా మనిషిని ఒకరు తప్ప ఐడియాలు చదువుకో ముందు నేను పీఠాధిపతి కలిపిన సూత్రభాషను చదువు ఈ వేషాలు ముందు మానేస్తే ఎందుకంటే బాగుండదు నేను లోతులోకి వచ్చి ఏం చదివేమో నేను అడిగితే మర్యాదగా ఉండదు వద్దు నాట్ గోయింగ్ టు వాళ్ళ బట్ అండర్స్టాండ్ వన్ థింగ్ పీఠాధిపతిని చెప్పేది పాఠాలు మీరు చదివినది మీరు నేర్చుకునేది ఏటాధిపతులు కేవలం తీర్చప్రసాదాలు ఇస్తారు మీరు తెచ్చుకోవడానికి అంతే ఉంటుంది ఆయన అనుగ్రహ భాషణనూ కూడా చెప్తారు అనుగ్రహ భాష అంటే ఏముంటుందో నేను మీకు ముందే చెప్పేస్తాను మీరు రాసేసుకుని మీరు వెనిఫిట్ చేసుకోండి నేను చెప్పింది ఎందుకు లేదు మేము రోజుల్లో సీనియర్ స్టూడెంట్స్ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉండవారు వాళ్ళు కొంచెం కైండ్ ఆఫ్ అల్లరి కూడా చేస్తారు కదా కొంత ర్యాగింగ్ లాంటివి అలర్ చేస్తారు ఒక ఆయనకి ఒక అతను సీనియర్ స్టూడియర్ ఏ సరే ఇంక వాళ్ళు తెలిసినప్పుడు వెళ్ళాల్సిందే వెళ్ళకపోతే మర్యాద ఉండదు కదా రిసెర్చ్ స్టూడెంట్ నేను ఎంఎస్కీ ఫస్ట్ ఇయర్ ఏం చదువుతోంది ఇప్పుడు కెమిస్ట్రీ క్లాసు నాలుగే ఏం చదువుతున్నాను అండి అంటే కృష్ణలైన్ స్ట్రక్చర్ మీద పాఠం ప్రారంభమవుతోంది ఏ కృష్ణ సోని కుమార్ మీద టాపిక్ వస్తుంది ఓకే ఈ జోక్ చెప్తాడు మీ టీచర్ ఈ ఈ టాపిక్లో ఈ జోక్ చెప్తాను చెప్పాడా లేదా నువ్వు నోట్ చేసి రేపు కొద్దాను నాకు రిపోర్ట్ చెప్పి ఇవాళ క్లాస్ కానీ ఒకవేళ ఇవాళ క్లాస్ కలిపితే రేపు క్లాస్ ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అయిపోయి లోపల ఈ జోక్ చెప్తాను ఇవాళ రిపోర్ట్ చూడండి ఎస్ ఆ జోక్ చెప్పాడా నేను వెళ్ళి సరిగ్గా మీరు ఎంత బాగా చెప్పారు హౌ డు యూ నా సీనియర్ నాకు చెప్పాడు మీకు అర్థమైంది మీకు సో ఆ రకంగా మీకు మీ ఊరు ఎవరైనా పీఠాధిపత్య వస్తుంటే ఆయన మీకు అనుగ్రహ భాషణం చేస్తారు ఆయన ఏం అనుగ్రహ భాషణం చేస్తారో నేను ఇప్పుడే చెప్పేస్తాను నేను రాసి నాకు మీరు రిపోర్ట్ చేయాలి కరెక్ట్గా స్వామిజీ చెప్పినట్టే ఇది అనుగ్రహ భాష చెప్పండి అనుగ్రహ భాష జంతువునా నరజన్మ దుర్లభం చంద్రబాబు పాద్రులు చెప్పారు మానవుడై కొట్టడం చాలా కష్టం చౌరాసి ఎనభై నాలుగు లక్షల జీవ జంతువులు ఉంటుంటే మీరేమో మానవుడు మీరు ఐక్యాలి మీరు ఆయరే దేవత కాబట్టి వీరందరూ బాధవులైకి కాబట్టి మనం ఏం చేయాలి ధర్మాన్ని పాలించాల్సి కాబట్టి ధర్మాన్ని మీరు అనుష్టిస్తూ ఉండాలి ధర్మం అంటే ఎవరో తెలుస్తున్నా ధరతీకి ధర్మ వచ్చిన వాటి వాడిని చెప్తున్నారు కాని వాడి ఏం చెప్పేది ఉంది అది ధర్మోరక్షిత రక్షిత మీరు ధర్మాన్ని రక్షిస్తూ ఉంటే అది మిమ్మల్ని రక్షిస్తుంది మన అందరినీ కలుపుతూ ఉంచేది మన జీవితాన్ని కడ రక్షించేది ధర్మమే కాబట్టి మీరందరూ ధర్మాన్ని అనుష్ఠించు ఉండాలి అని దిస్ ఈస్ ది మెయిన్ అనుగ్రహ భాష దీన్నే కొంచెం డైలైట్ చేసి దీన్ని అనుగ్రహ భాషము అంటారు ఎక్కడ చెప్పినా ఇదే ఎప్పుడు చెప్పినా ఇదే అందరూ పేద యువత ఇదే ఇస్తూ ఉంటారు అనుగ్రహ కాబట్టి ఇలా నేను ఈ డైరెక్షన్లో ఎందుకు పడ్డాను సో మేము అలా వారి దగ్గర పాఠం చదివాము దాపుతాము వారి చెప్పి పాఠంలో ఉండదు యూ హెవ్ టు స్టడీ ప్రాపర్లీ వన్ మోర్ కానీ మేము ఇంత గొప్ప పాఠం చదివామని దర్శనం ఉండకూడదు మీకు రహస్యం చెప్తాను ఇవన్నీ చెప్పి ఇవన్నీ చెప్పేస్తాను మీరు ఇంకొంచెం లోతుగా అంటే మీరు ఆలోచించాలి ఓపెన్ మైండ్తో ఆలోచించాలి చూడండి మీకు ఎప్పుడైనా నాకు తెలుస్తూ అని అనిపించిందా ఏ టాపిక్ గురించి ఎనీ టాపిక్ నాకు తెలుస్తూ అని మీకు అనిపించిందా అనిపిస్తే మీరు నేర్చుకునేటువంటి అవకాశం ఇంకా లేదు డోర్ క్లోజ్ ఎప్పుడైనా అనిపిస్తూ నాకు తెలుసు అని అనిపిస్తూ ఉందిగా చూసుకోవాలి ఎవరికి ఎవరు నేను ఒకసారి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో ఏదో ప్రొఫెషన్స్ అమ్మటనే ఏదో టాపిక్ ఉంది ఇది నేను బాగా చదివేను ఇది నాకు బాగా పట్టుంది అని నేను అనుకున్నాను దట్ ఈస్ ది పేపర్ ఇన్ రీచ్ ఐ డాట్ లెస్ట్ మాక్స్ అసలు ఐడియా నాకు తెలుసు అనే ఐడియా లేకుండటమ్మ అది దాన్ని వినయము అంటే వినయము అంటే చవకబాబు వస్త్రాలు ధరించడము తర్వాత పాత వచ్చి చెప్పులు దొరుకునేతో పెరగడము అలా అవుట్ సైడ్ సింపుల్ స్థితి అంటారే అవుట్ సైడ్లో చాలా సింపుల్గా ఉంటే అంతమాత్రం చేత వాడు వినయస్వభావం కలవాడు అని మీరు ఎందుకంటే కొందరు అవుట్ సైడ్ చాలా సింపుల్గా ఉంటారు మల్లు మల్పు వస్త్రం ధరించి సరళమైన హెయిర్ స్టైల్ జైతే చాలా సింపుల్గా ఉంటారు కానీ లోపల చాలా జటిలమైన భావాలను కలిగి ఉంటారు కుల కుల పిచ్చి తర్వాత మేము పండితులనేటువంటి అహంకారము వీళ్ళు ఈ డ్రెస్సులు వీళ్ళు ఈ ఫ్యాక్టరీ సత్తులు వేసుకున్నారు వీళ్ళని వేదాంతం లేచ అనే చిన్న చూపు తర్వాత వీళ్ళు ఏ కర్మలు సంఖ్య చేయడం వీళ్ళు అయోగ్యులు వీళ్ళు వీళ్ళకి ఎందుకు పనికిరాదు కలికాలం వచ్చేసి వీళ్ళందరూ కూడా చేరిపోయి ఉన్నారు పితపటాలం వచ్చేసింది అనేటువంటి ఒక కాండెసెండింగ్ యాటిట్యూడ్ అలా ఉంటారు లోపల లోపల అలా ఉంటారు పైకి మాత్రం చాలా సింపుల్గా ఉంటారు సింప్లిసిటీ అంటే అవుట్వర్ల్డ్ సింప్లిసిటీ అని కాదు ఆఫ్ కోర్స్ యూ హవ్ టు బి సింపుల్ అవుట్వర్డ్ బట్ మోర్ ఇంపార్టెంట్ కాండా ఈవర్స్ని మీరు ఎంత సింపుల్గా ఉన్నారు అందరినీ ప్రేమతో చూసుకుంటాం వీడు తక్కువ వాడు ఎక్కువ అనేటువంటి భావాలు లేకుండా ఉంటా ఇతరులను ఏ రకంగానూ జడ్జి చేయకం ఏమిట వాళ్ళకి ఏమీ పేర్లు పెట్టకుముట దేనికి పేరు పెట్టకు ఉంటా అలాగా ఇప్పుడు భోజనం వడ్డించారనుకోండి ఏంటండి కూడ కొంచెం నూనె మరీ తప్పు వేసే కాబట్టి అండి అని దానికి పేరు పెట్టడం సాంబార్ ఒడ్డించేపటికి సాంబార్లో ఇది కొంతసారు ఇంగు వేస్తుంటే బాగుండేదే అని దానికి పేరు పెట్టడం పెరుగు ఒడ్డిస్తుంటే పెరుగు ఆవు పెరుగు మెత్తమెత్తగా ఉంటుంది గట్టిగా ఉంటుంది దానికి పేరు పెట్టడం ప్రతిదానికి పేరు పెట్టడమే దీన్ని పేరు పెట్టడమే ఉంటాం వడ్డించిన ప్రతి వస్తువుకే పేరు పెట్టడం కనపడ్డ ప్రతి మనిషికి పేరు పెట్టడం దిస్ ఇస్ ది ఇన్నర్ కాంప్లెక్సిటీ చాలా జటిలమైన భావజాలంతో ఉంటాడు మనిషి ఇంకొక మనిషి ఉంటాడు దేనికి పేరు పెట్టడం ఏదైతే దాన్ని అతి సహజంగా యాక్సెప్ట్ చేసే లక్షణాలను కలిగి దేనికి పేరు పెట్టకుండా ఉంటాడు వ్యక్తులను జడ్జి చేయకుండా అందరినీ ప్రేమిస్తూ ఉంటాడు దట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ సిలిప్రిసిటీ అలాంటి ఇన్నర్ సిలిట్రిసిటీ ఉండాలి పాండిత్యం ఉండాలే తప్ప దర్పము ఉండరాదు బట్ ఫైనల్గా ఈ దర్పాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఐ నో నాకు తెలుసు అనే ఐడియా అనే భావన ఆ థింకింగ్ ఎవరి కాన్షియస్నెస్లో ఉండదో వారు దర్పములేని మహాత్ములు దీన్ని ఏమంటారంటే నాట్ నోయింగ్ నెస్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉంది నాట్ నోయింగ్ నెస్ ఇప్పుడు సంస్కృతం ఉంది సంస్కృత భాష ఉన్నది సో ఇదో ఇది సంస్కృత భాష ఇవన్నీ సంస్కృత భాషలో ఉన్నటువంటి గ్రంథాలు ఈ భాష యొక్క స్వరూప స్వభావము ఇంటివి అని తెలుస్తూ ఉంటాయి అన్నీ కానీ సంస్కృతము నాకు వచ్చుము అనే ఐడియా మాత్రం ఉండదు భగవద్గీత ఉంది ఏదో ఏదో శ్లోకాలన్నీ తెలుస్తూ ఉంటాయి భాష్యకారులు ఏం చెప్తారో అన్నీ తెలుస్తూ ఉంటాయి కానీ నాకు భగవద్గీత వచ్చును అనే అనే అనే కాన్సెప్ట్ అండదు దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ నాట్ నోయింగ్ నెస్ట్ నాట్ నోయింగ్ నెస్ట్ అంటే ఏ చదువు సంధ్య లేకుండా ఉన్న మూర్ఖుని ఉద్దేశించినవి చెప్పట్ల అక్కడ నాట్ నోయింగ్ నెస్ట్ అది అది క్వాలిఫికేషన్ ఎలా అవుతుంది అన్నీ తెలుసుకున్నటువంటి మహాత్ముని ఎందు నాట్ నోయింగ్ నెస్త్ అనే లక్షణం ఉంటుంది అది ఉన్నప్పుడు మాత్రమే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు మీకు ఎవరైనా నేను ఆత్మని ఎదుగుదను మీకు నేను ఆత్మను నేను మీకు అందజేస్తాను అని ఎవరైనా అన్నాడంటే ఈజ్ జస్ట్ ఇగ్నరెంట్ అని ఎందుకంటే వాడిలో ఆ నాట్ నోయింగ్ నెస్త్ మీకు తెలియలేదు మీకు కనపడలేదు కదా ఎవడైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూడగానే ఏమండి మీ ముఖాన్ని చూసాను నాకు అర్థమైపోయింది మీరు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఏప్రిల్లో పుట్టాడు మీ పూర్వ జన్మలో ఆయన మొదలుపెట్టాడు అనుకోండి మీ గురించి నాకంతా తెలిసిపోయింది అని మొదలుపెట్టాడు అనుకోండి ఎంత అర్థమైతే తెలుసినా ఈజ్ ఆల్రెడీ బ్లెస్సింగ్ అని ఈజ్ ఆల్రెడీ బ్లస్ హలో నాట్ నోయింగ్ నెస్ అనేది వినయమంటే అది వినయమంటే ఒక హంబుల్ హార్ట్ కాబట్టి అంటే మీరు మూక్కులుగా ఉండి నాకేమీ తెలియదు నాకేమి కొందరు అలా ఉంటారు నాకే మాకు ఏమీ తెలియదండి మేము ఏమీ అడగం మీకు ఏదైనా ప్రశ్న అడగండి అంటే మాకు ప్రశ్న అడగడానికి కూడా తెలియాలి కదా మాకు అది కూడా తెలియదు మరి మీరు ఏం చేస్తారు గురు బసవంతల్లా తలక చూపుతారా ఐఎమ్ నాట్ సేవింగ్ అబౌట్ దాట్ సో నాకు తెలుసు అనేటువంటి దర్పము పూర్తిగా ఎవరి హృదయములలో శాంతించి ఉంటుందో వారు మాత్రమే ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు ఆ విధంగా మనం అంతఃకరణాన్ని డర్ఫీజ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఆ దర్పము శాంతించలేదనుకోండి అప్పుడు వాళ్ళు ప్రయత్నం కులవంత అది ఇటువంటి వాళ్ళు అంటే అజ్ఞానులు పొగరూత్తరం ఉంటుంది దర్పం ఉంటుంది వివాహ అహంకారాలు ఉంటాయి తప్పుడు పనులు కూడా చేసేస్తూ ఉంటారు ట్యాక్సీలు కట్టాల్సిన కట్టకపోవడం తర్వాత ప్రభుత్వానికి వెళ్లేసుమని కబ్జా చేసేస్తూ ఉండడం తర్వాత దేవాదాయ సమాదాయ శాఖ వాళ్ళ ఆదాయాన్ని విద్యులు వేసేసుకుంటూ ఉండడం ఇలాంటి పొరపాట్లన్నీ పెద్ద చేస్తూ ఉంటారు ఒకరికేత రెండు వందలకి సంవత్సరం పెట్టించుకుని నూట యాభై చీలుగా అన్నాం రెండు వందలకి సంవత్సరం పెట్టుకోవడం విజిష్ఠుల్లో సంతకం పెట్టేవాళ్ళు రెండు వందలు చేతికి ఇచ్చేది నూట యాభై ఏంటండి రెండు వందలు పెట్టారు నూట యాభైకి ఇచ్చేది అని అడిగితే కోపం వచ్చేస్తుంది అంత మాట అంటావాళ్ళు అని వాడు కోపం దీంట్లో అని మాటే ఉండండి మీరు సంతకం రెండు వందల నుండి చేతికి ఇచ్చింది నూట యాభై వీడవుతాడు సంతోషించగచ్చింది అని అది దబాయించడా ఇలాంటి దుశ్చరితములు ఉన్నాయి చూసారా అటువంటి వాళ్ళకి ఆత్మస్వరూపం తెలుస్తుందా అలాగే దేవుడు కనపడతాడా అలాంటి ప్రయత్నం చేస్తున్నా ప్రయత్నం చేస్తున్నానంటే ఏం ప్రయత్నం చేస్తున్నాను ఏం ప్రయత్నం చేస్తారు బస్సులు రైళ్ళు ఎక్కేసి దూరాలు వెళ్ళిపోతారు తీర్థయాత్ర పేరుతోటి దూరాలు వెళ్ళిపోతారు అదే కదా ప్రయత్నం లేకపోతే పెద్ద వేసి వేసిన కాలం అయినా హోమ గుండాలు తగ్గేసి హోమాలోది చేసేసి యజ్ఞం చేసేస్తున్నారు అదే కదా మీరు చేసే ప్రయత్నం లేకపోతే నేను ఎవరు నడిచి అజ ప్రయోగం వెళ్ళిపోయాను నడిచి నడిచి యాదగిరి గుట్ట వెళ్ళాడంటే పోలేదో భక్తి అతను చేశాడు గొప్ప విషయం అని సంతోషంగా యాదగిరిగుట్టంటే ఏదో పర్వాలేదు ఏమిటి అయ్యప్ప నడిచి వెళ్ళాలంటే ఏదైనా నడిపోతాయి అలాగే అలా చేసేస్తూ అంత ప్రయత్నము చేసి కూడా ఈ రకంగా అర్థకరణాన్ని శుద్ధి చేసుకోకపోతే వాళ్ళకి దేవుడు దొరుకుతాడా కాబట్టి మన సమాజంలో ఒక విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి దేవుడు మనకి దొరకాలంటే అంతే కదా కదా ఈ అంటే ఉండదు అందు గురించే దేవుడు దొరకాలంటే బాహ్యమైన వేషము కట్టుబొట్టు జుట్టు అంటారు మూడు కట్టుబొట్టు జుట్టు తర్వాత కర్మాలు వీటి వలన దొరుకుతాగా లేక ఆంతరములందరి సద్గుణముల వలన దొరుకుతాడా ఇది రిజాల్వ్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి లోకంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కావాలనుకోండి మీరేం చేయాలి వెళ్ళిపోయి సొక్కా తీసులు పారేసి ఎల్లో పంచ ఒకటి కట్టేసి ఎల్లో గుండు గీయించేసి తర్వాత అదే నామాలు పెట్టేసి తర్వాత బ్లాక్లో టిక్కట్టు కొనేసి కళ్యాణం టిక్కెట్టు అలా తోసేసుకుంటూ వెళ్ళిపోయి కళ్యాణం చేసేసి వచ్చేసాడు అనుకోండి నేను వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పెట్టుకున్నాను ఇద్దట్ హోమ్యూ బట్టి ఇద్దట్ హోమ్యూ బట్టి మీరు శాంతంగా ఉంటూ ఈశ్వరుణ్ణి ప్రేమతో శరణాగిత భావనతో ఆరాధించుకుంటూ దీంట్లో వెంకటేశ్వర స్వామి ఆ హృదయంలో ఉన్నాడని తెలియంతో మీరు కట్టాల్సిన ట్యాక్స్ని కట్టేస్తూ అందరినీ ప్రేమగా చూసుకో ఇంట్లో మీరు ఉంటే దొరుకుతాడో సో పీపుల్ హ్యావ్ టు రిజాల్వ్ వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాలి ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి మన జీవితంలో ధర్మము ఏ రూపంగా ఉంటుంది కట్టుబొట్టు జుట్టు బాహ్యమైన కర్మాలు కామ్య కర్మాలు ఇంతేనా ధర్మం చందనం ఇంకా చందనం వాళ్ళు బిన్నీ నిండా కలిపేసి అలా పోషేస్తూ ఉన్నాం దేవుడి శక్తి మీద అంతేనా అదేనా భక్తి అంటే అదేనా అదేనా ఈశ్వరుని పొందే ఉపాయం ఓ పది లీటర్ల పాలు తీసుకొచ్చి దేవుడి మీద దిమ్మరించేడు అదేదో పోషేసడో మంత్ర సమంత్రకంగా పద్ధతిలో పోయడం కాదు అలా దిమ్మరించాడు కొబ్బరి కొబ్బరి బొండాలు వాడు కట్ చేస్తాడు ఇలా మళ్ళీ కట్ చేస్తాడు మళ్ళీ పోసాడు మళ్ళీ కట్ చేస్తాడు పోసాడు అలాగే ఐదు నిమిషాలు ఇప్పుడు ఇరవై బొండాలు పోషేసాడు అలాగే వస్తువుకి లెక్కే లేదు అరే అది బొండం ఖరీదు పది రూపాయలు నువ్వు ఐదు నిమిషాల్లో ఇరవై బొండాలు ఉంచేస్తావు రెండు వందల రూపాయలు బొండాలు పోసేసామంటే వెంకటేశ్వర స్వామి నిచ్చక కళ్యాణం పచ్చతం వీరు స్వామి డబ్బులు వీడు ఖర్చు పెడతారు కాబట్టి స్వామికి లోటు లేదు కాబట్టి ఇరవై బొండాలు లెక్క రెండు వందల బొండాలైనా మేము ఎందుకంటే స్వామికి లోటు అనేది లేదు ఉండకూడదు అని అని ఈ ఆర్గ్యుమెంట్ ఎలా ఉన్నాయి ఈ ఆర్గ్యుమెంట్ వినడానికి అందరూ గోవింద గోవిందాన్ని అలాగే పెద్దగా అని చేయటం ఈ ఆర్గ్యుమెంట్ మీరు ఎంత గొప్పగా చెప్పాడు ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది అధ్వాన్నంగా ఉంది మీకు నచ్చిందేమో నాకు తెలియదు కానీ నాకైతే అధ్వాన్నంగా అనిపించింది ఆర్గ్యుమెంట్ హైవేశ్వర స్వామి చెప్పాడా ఈ డబ్బులు అండి మీరు ఫోన్ వేసి మీకులా ఆయన చెప్పాడా కాబట్టి హౌ యు గోయింగ్ టు గెయిన్ ఈశ్వర రిజార్ట్ హిందూ సొసైటీ హిందూయిజం హిందూ ఆచార్య ధర్మాచార్య ఎక్సెట్రా టెంపుల్స్ అండ్ ద గురూస్ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆత్మశోధన చేసుకుని ధర్మము ఎలా ఉంటుంది కట్టుబొట్టు జుట్టు బాహ్య కర్మాలు కామిక కర్మాలు అంతేనా ధర్మము లేకపోతే ఆనంతరములైన గుణములు సద్గుణ సంపత్తి ఏది ధర్మం అనేది వాళ్ళు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది హిందూ సొసైటీ హెల్ప్ ఇట్స్ నాట్ హిందూ సొసైటీ ఎవర్ వన్ ఆఫ్ ఆస్టరీ వేదాంత షుడ్ రేట్ దిస్ ఇస్ట్యూస్ వాళ్ళ హృదయాల్లో ప్రశ్నలను వేసుకుని వాళ్ళు వీటిని అన్నిటినీ కూడా రిజాల్వ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతేని కలదు వేతనం కొలవంతి ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ ఏనం పశ్యంతి ఈ పరమాత్మను వాళ్ళు చూడలేదు అందువల్ల ఏదో వాళ్ళని మనం నిలివేసేమని కాదు అభిప్రాయం ఎందువల్ల చూడలేదు అచేత సహా అవివేకన వివేక జ్ఞానము లేదు కనుక వివేకం భక్తి అంటే ఏమిటి కట్టుబట్టు చుట్టూ భక్తియా లేక ప్రేమ నిష్కల్మషమైన ప్రేమ భక్తియా అది వివేకం ఉండాలా ఏది భక్తి వివేకం ఉండాలక్షణ నిత్యకర్మలు తక్కువ ద్రవ్యములతో వస్తువును వృద్ధా చేయకుండా సరళంగా చనిపోయ ఈశ్వరుణ్ణి ఆరాధించుట భక్తియా లేక డబ్బుని కనుక డబ్బును వెదల్లి ద్రవ్యములను ఇబ్బడి ముబ్బడిగా ప్రోగు చేసి వాటన్నిటినీ దేవుడి మీద పోసేసి మేము పెద్ద పూజలు చేసుకున్నాము అది భక్తియా వివేకం చే తెలుసుకోవాల్సి ఉంటుంది గురు వివేక హనుమంతుడి నుంచి ఆ వాల్మీకి రామాయణం చదివి హనుమంతుడి నుంచి మనం ఏది నేర్చుకోవాల్సినది హనుమంతుడి క్యారెక్టర్లో మనం నేర్చుకోవాల్సిందేది అని తెలుసుకుని సుందరకాండను అధ్యయనం చేసి ఆ హనుమంతుడు బోధించినటువంటి తత్వాన్ని ఆకలింపు చేసుకున్న భక్తియా లేకపోతే నూట యాభై రెండు నేను ప్రతిష్ఠించాను అది భక్తిగా ఎందుకు నూట యాభై వై వన్ ఫిఫ్టీ టూ వై అక్కడ ఆ జిల్లాలో వన్ ఫార్టీ ఉంది మా దేరుస్తూ ఉండాలి ఎందుకలా అనవసరం కదా ఒకప్పుడు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉండేది న్యూయార్క్లో ప్రపంచ ప్రపంచంలో కల్లా కాజెస్ట్ బిల్డింగ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఆ న్యూయార్క్ స్టేట్కి ఎంపైర్ స్టేట్ అనే పేరు ఉంది ఆ బిల్డింగ్ మూలంగా వచ్చిందో అయితే స్టేట్ పేరుని బట్టి బిల్డింగ్కి వచ్చిందో అది తెలియదు గుర్తులేదు వాళ్ళు ఎందుకు చెప్పారు తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ వచ్చి దానికంటే మాది బిల్డింగ్ గొప్ప ఆ తర్వాత కౌలాలంకోర్టులో ఓ బిల్డింగ్ వచ్చి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మా దానికంటే చెన్నది అని ఆ తర్వాత దుబాయ్లో బుజుర్గ్ వచ్చి ఆ కౌలాలంకోర్టు కూడా మా బిల్డింగ్ కంటే చెన్నది అని వాళ్ళన్నారు ఇప్పుడు సౌదీ అరేబియాలో బిల్డింగ్ వస్తుంది ఈ బుదీర్ఘ పెద్దది కడుపుతున్నాడు కాంపిటీషన్ అలాగే ఆయన హనుమంతుడు ఎంత ఎత్తున్నాడు వంద అడుగులు ఎత్తున్నాడు ఎక్కువ ఇంకొంచెం పెట్టండి ఎక్కువ పెట్టండి హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మా హనుమంతుడు ఆ హండ్రెండ్ ట్వెల్వ్ హనుమంతుడు ఆ తర్వాత హండ్రెండ్ ఆయన హనుమంతుడు హండ్రెడ్ మనం హండ్రెడ్ అండ్ థర్టీ ఇప్పుడు హనుమంతుడు ఇంకొకటి వచ్చి వీళ్ళు సిమెంటు ఇటకలతో పెట్టారు హనుమంతుడు మనం రాతితో పెడదాం ఏం డిఫరెంట్ వాళ్ళు డిఫరెన్స్ ఇస్తాయి ఇప్పుడు ఇటక కూడా రాయే కదండి సేమ్ ఇటక కూడా రాయే సిమెంట్ కూడా రాతి నుంచే వచ్చింది లైఫ్ ఇష్టను అవి తీసుకుని ఊటి నుంచి ఏదో చేస్తే అది రాయే ఇసక ఇవన్నీ ఇసక ఇక్కడ నుంచి వచ్చింది రాతి నుంచే వచ్చింది మీరు రాతితో చేసిన హనుమంతుడికినూ ఇసక సిమెంటును ఇటకలతో చేసిన హనుమంతుడికి తేడా ఇవ్వండి వైద్య హనుమండ్ ఫిఫ్టీ డిస్టేళల మూడు రోజులు వేస్తారో అయితే లాయలాగా తిరుగుతాడు హండ్రెడ్ అండ్ థర్టీ టూ ఆయన హనుమంతుడు హండ్రెడ్ అండ్ థర్టీ టూ మా హనుమంతుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ ఈయన మా హనుమంతుడు హండ్రెడ్ అండ్ ఇదే భక్తి ఎంట్రీ లా బిల్డింగ్ హైట్ల మీద కాంపిటీషను ఇక్కడ హనుమంతుడి హైట్ మీద కాంపిటీషన్ ఇక్కడ ఇక్కడ సర్కార్ డిస్ట్రిక్స్కి వెళ్తే ప్రతి రెండు మైళ్ళకే ఓ హనుమంతుడు ఎట్టు ఏంటో ఆఖరికి గవర్నమెంట్ ల్యాండ్ అంతా విగ్రహాలతో నింపేలా అనే కార్యక్రమంలో పడ్డారు మన వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళ ల్యాండ్లో పెట్టుకోరు వాళ్ళ ల్యాండ్ భద్రంగా కాంపౌండ్ వాళ్ళు తట్టుకుని పెట్టుకుంటారు అక్కడ హనుమంతుడిని అన్నీ పెట్టరు హనుమంతుడు అంటే చాలా ప్రభుత్వం వాళ్ళ భూమిని ఆక్రమించేసి హనుమంతుడిని పెట్టుకుంటారు అంబేద్కరు హనుమంతుడు గాంధీ గాంధీని మరిచితే అతని మధ్యకాలంలో గాంధీ ఫోకస్ లేదు ఈ విగ్రహాలన్నీ పెడుతూ ఉన్నా మన ఇంట్లో పెట్టతున్నా మన ప్రాపర్టీలో విగ్రహం పెట్టచ్చు కదా ఎన్నో ప్రభుత్వం ప్రాపర్టీలో విగ్రహాలు పెడుతూ ఉన్నా ఏంటో విగ్రహారాధన అనేది ఇట్ ఈజ్ అకామిడేటెడ్ అప్ జీవన్ అంటెస్ట్ దాన్ని అకామిడేట్ చేస్తారు మన వాళ్ళు పెట్టి వెళ్ళిపోయి విగ్రహాలు పోతున్నారు ఆ ట్యాంకు బండు అంతా విగ్రహాలు పెట్టారు ఏదో నక్క వాత ఏదో ఒకటి చూసి ఇంకొకటి ఏదో వాతలు పెట్టుకున్నాడు అన్న సామెతన ఇంకో కూలీలు చూసి నక్క వాతలు ఈ ట్యాంకు పండుని చూసి ఎక్కడ ట్యాంకు కనబడి అక్కడ పెట్టేస్తా ఉంటాం మొన్న కాకినాడ వెళ్ళాను నేను ఎవరో ఎవరో విగ్రహాలు కూడా అరడగను ఎటు ఈ అరడగల విగ్రహాలుగా వరుసగా ఇది ట్యాంకు బండ్లు అండి ట్యాంకు బండ్లు మోడల్ అని అక్కడ ఉండే ట్యాంక్ని కొంచెం పూడికి తీసి సర్దిగా పెట్టుకుందామనే దృష్టి ఉండదు విగ్రహాలు మాత్రం పెట్టారు ఏవేవో విగ్రహాలు రూపురేఖ ఉండదు రూపురేఖ ఈ విగ్రహం ఏమిటండి అని అడగాలి అడిగితే ఆయన ఏం చెప్తాడు ఇది నెహ్రూ గారి విగ్రహం చేశాడు ఇట్ ఈస్ ఎన్ ఇన్స్టూ నెహ్రూ దట్లైజ్ ఇట్స్ అన్ ఇన్స్టూ నెహుడు అదండి అలాగే ఇదంతా భక్తే అవి వేక నేను కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నానా నాకప్పుడప్పుడు డౌట్ వస్తుంది అయితే కాంటెంపరీ సొసైటీ గురించి ఓ మాట మీ వంటి పెద్దల ముందు పారేస్తే అది ఎక్కడికో వెళుతుంది దానివల్ల సమాజానికి మేలు జరుగుతుందని ఒక ఆశ పూర్వం ఒక కలు మీడు ఆయన నడుస్తున్నాడు నడుస్తుంటే చెట్టు కాగితం అంటే గాయత లాగా జరిగింది ఏదో కాగితం మీద ఏవో పంక్తులు ఏవో కనబడ్డాయి ఏవో పంక్తులు ఉన్నాయే అనే కాగితం తీసుకున్నాడు తీసుకుంటే అది ఒక పొయ్యం ఆ పొయ్యలు చదిస్తే అరే ఈ పొయ్యి ఏదో ఉంది అది ఇంకోసారి చూస్తే ఇది నేను రాసిన పొయ్యం అని ఇంటికి పట్టుకెళ్ళి అసలు ఎప్పుడో పదేళ్ల క్రితం రాసిన పుస్తకంలో ఉన్న పొయ్యంతో పోల్చి చూసుకుంటే ఇట్ ఈస్ ది సేమ్ పూయం అంటే పదేళ్ల క్రితం నేను రాసిన పొయ్యం ఇప్పుడు నేను పదేళ్ల తర్వాత నడుస్తుంటే కాగితం ఎదురొచ్చి నా కాలం పడింది అంటే ఏమిటనమాట ఆ పొయ్యముకి ఒక శక్తి కలదు ఇట్ ఓంట్ డిజపి ఇట్ గోస్ ధీరంగా ఎవరో చదివారు దాన్ని ఇది పది మందికి చేరింది అలాగే నేను మీకు ఒక చెప్తే నేనుండి సమాజానికి మంచి వెళ్తుందనే అభిప్రాయంతో చెప్తున్నా తప్ప ఒక సినికల్ యాటిట్యూడ్తో చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు అచేతస్థ అవివేకిన ఎవంటే అవివేకిని ఎలా వర్ణిస్తాను అవివేకిని వర్ణించాలి ఎలా వర్ణిస్తారు ఏదో ఎగ్జాంపుల్ చెప్తూ వర్ణించాలి ఇది ధర్మానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కదా ఈశ్వరారాధనకి సంబంధించి అవివేకం చెప్పాలి ఏం చెప్తారు నాకు ఇదే తోచింది ఇప్పుడే నేను మొన్ననే సర్కార్ దృష్టి నుంచి వచ్చాను ఈ హనుమంతుల విగ్రహాలన్నీ చూసి వస్తుంది ఇలా తయారు చేసి పెట్టుంది అని నాకు అనిపించి నేను మీకు ఆ దృష్టాంతం పెట్టాను మంచిది శ్లోకం అనేసిద్దాము చాలా గొప్ప శ్లోకం ఎతంతో సంతోప్య కురుతాత్మానం పశ్యచేత అక్కడికి ఆ టాపిక్ కదే మళ్ళీ కొత్త టాపిక్ మొదలు పెడుతున్నారు శ్రీకృష్ణుడు ఆ భాష్యకాడు యాదిత్య గత జగ్భాసయేఖిలం చంద్రమసి యచ్చాగ్నౌ ప్రత్యే బుద్ధి మామకం టాపిక్ అయింది దీన్ని ఇన్ఫ్లెక్షన్ అంటారు అంటే కర్వ ఎలా వెళ్తున్న కర్వ్ సడన్లీ ఇట్ టేక్స్ ఏ టేక్స్ ఏ చేంజ్ ఇన్ డైరెక్షన్ అలాగా టాపిక్లో వెరీ గెడ్ మార్క్డ్ ఆల్టర్నేషన్ కాబట్టి అవతారిక అని అవతారిక ఏం చేస్తుందంటే రాబోయే టాపిక్ యొక్క స్వరూప స్వభావాలను మనకి వివరించి చెప్తారు బాఖ్యత ఎత్ పదం సర్వ్యావభాసకమీ అగ్న్యాదిత్యాదికం జ్యోతి నవభాసయే ఇప్పుడు మన లక్ష్యం ఏమిటో తెలిసిన ఒక పదమును పొందుతా పద్యతే పదం తదం తత్ పరిమాజం ఇప్పుడు మీరు లక్ష్యము నిశ్చయం చేసి పెట్టుకోవాలి నీ లక్ష్యం ఏమిటి భగవద్గీత జరుగుతూ లక్ష్యం ఏమిటి ఇప్పుడు బిజినెస్ మ్యాన్ను బిజినెస్ స్టార్ట్ చేశాడనుకోండి ఆయన లక్ష్యం ఏమిటి అంటే సమ్ సర్వీస్ సొసైటీకి చేసి కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి కొన్ని ఫెసిలిటీస్ సొసైటీకి ఇచ్చి సొసైటీలో ఉండే జనుల దగ్గర ఉండే సొమ్ముని ఇవ్వడం బడిగా తన జేబులో వేసుకోవడము దట్ ఈస్ రీజ్ పోర్ అండ్ ఈ వర్క్ ఫ్రమ్ దోస్ లైఫ్ అలాగే మీరు భగవద్గీతని అధ్యయనం చేసుకున్నప్పుడు పదిహేను అధ్యాయంలోకి వచ్చేసాము అప్పుడే ఈ అధ్యాయంతో శాస్త్రం పూర్తయిపోతుంది ఇంకా అపెండిక్స్లే మొదలవుతాయి తర్వాత కాబట్టి మీ లక్ష్యం ఏది ఉండాలి అంటే పురుషోత్తమ ప్రాప్తి మా లక్ష్యము మీ అధ్యాయం పేరే అది పురుషోత్తముని ఆ పురుషోత్తమునికే మరో పేరు పదం ఎలా పొందాలి వెతికి పట్టుకొని మీరు పొందాల్సి ఉంటుంది సీతాదేవిని హనుమంతుడు ఎలా కనుక్కున్నాడు వెతికి కనుగొన్నాడు అలాగే మీరు కూడా ఆ పదమును వెతికి పట్టుకో పరిమార్జితం లేదు పరిమార్జనము అంటే అన్వేషణము వెతికి పట్టుకోవాలి ఎందుకంటే ఆ పదము ఏమిటండి ఆ పదమును ఎలా వెతికి పట్టుకోవాలి చూడగా ఆ పదము సర్వమును ప్రకాశింపజేసేది అదే సర్వస్వ అవభాసకము పదం ఎత్ పదం కాదు అలా కాదు నాటా అలా చెప్పచ్చు బట్ కరీనా సెంటెన్స్ ఈ సెంటెన్స్ ఏమిటంటే సూర్యుడు చంద్రుడు అగ్ని మూడు ఉన్నాయనుకోండి మూడుకి జ్యోతి అని పేరు సూర్యుడు అనే జ్యోతి వెలుగు చంద్రుడనే జ్యోతి వెలుగు అగ్ని అనే వెలుగు ఈ మూడు వెలుగులు ఈ వెలుగులు ఏం చేస్తున్నాయి ఈ జగత్తులంతా అవే ప్రకాశింపజేస్తున్నాయి సర్వస్య అవభాసకమకి జ్యోతి ఈ జగత్తులంతా ప్రకాశింపజేసే జ్యోతిది ఏటది అగ్ని ఆదిత్యుడు చంద్రుడు అలాంటి జ్యోతి కూడా ఆ పదమును ప్రకాశింపజేయలేవు మరి ఆ పదం ఎలా ప్రకాశిస్తుంది ఎందుకంటే ఈ జగత్తులో ఈ సృష్టిలో ఏది ప్రకాశించినా సూర్యప్రకాశము లేక చంద్ర లేక అగ్ని ప్రకాశిస్తూ ఉన్నాయి సర్వము ఈ మూడు ప్రకాశములు కూడా ఆ పదమును ప్రకాశింపజేయలేవు అంటే ఇంకా ఆ పదమునకు ప్రకాశం ఇచ్చేది ఇంక మీరు ఏది మిగలలేదు మరి ఎలాది ఎలా ప్రకాశిస్తుంది దానిని ఇతరును ఏది ప్రకాశింపజేయనక్కరలేదు ఎందువల్ల అది తనంతా తానే ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి పదము మీరు పొందవలేను ఓకే ఎ ప్రాకాశ్యము క్షవహ సంసారాభిముఖా నివర్తే ఇంకా ఆ పదం ఇంకా ఎలాంటి తెలుసిన దాన్ని పొందగోరు వారు మోక్షకాములు ఉంటారు వాళ్ళు మాత్రమే దానిని పొందగోరుతారు అందరికీ అక్కర్లేదు మీరు చూసుకోండి మనం ఎవళ్ళని తక్కువ తక్కువ చేయటం లేకపోతే తక్కువ పట్టడం వీఆర్ మేకింగ్ ఎ ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ ఏంటంటే ఆ పదం మీకు అక్కరలేదు ఆ పదము జన్మలకు అక్కరలేదు వాళ్ళకు కావలసింది వేరే ఉంటుంది బాగు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెయ్యి మంది వెళ్తే మంది సంసారాన్ని కోరుకుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెంకటేశ్వర స్వామిని చేరుకోవడానికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళరు సంసారంలోకి మళ్ళీ వచ్చేయడం కోసం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళారు రిటర్న్ తిన్నట్టు కూడా కొనుక్కొని వెంకటేశ్వర స్వామి దగ్గర వెళ్ళారు ఇప్పుడు రామకృష్ణ పరమహంస భక్తులు కాశీ వెళ్దా ఉన్నారు భక్తులకు ఇలాంటి ఐడియాస్ ఏమో వస్తూ ఉంటాయి కాశీ వెళ్దా ఉంటాయి అడిగా కాశీ చేయాలి అంటే షూ షూడ్ కోసం కాశీ వెళ్ళడం షీ స్వర్ణ హృదయంలో ఉంటాడేమో కదా కాశీలో ఉంటాడా లేకపోతే అంటే వాళ్ళు చిన్న కూర్చుకున్నారు సరే అదే పదం కాశీ వెళ్దాం కానీ ఇంక మళ్ళీ వెనక్కి రావద్దు అక్కడే అది ఎవరు వీళ్ళయ్యో ఇలాగా అలాంటిది వే వద్దండి ఇల్లు హృషికేష్ వెళ్ళావో వెళ్ళావు అంటే టికెట్ కోసం టికెట్ కొనుక్కోవడం రిటర్న్ రిటర్న్ వన్ వే రెండు ఉంటాయి మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి రిటర్న్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని వెళ్ళి డేటు వచ్చి డేటు టికెట్ కొనుక్కుని వెళ్ళాలి తప్ప వన్ వే కొనుక్కుని వెళ్తే అక్కడే వెళ్ళిపోతే కాబట్టి ముక్షువులు మాత్రమే వన్ వే టికెట్ ముక్షు అంటే వన్ వే టికెట్ అంటే పరమాత్మలో ఐక్యమైపోవాలి నేను పరమాత్మ కూడా ఐక్యమైపోతే మళ్ళీ సంసారంలోకి రావడం ఇంకో ఉండదు వాళ్ళు వాళ్ళు సంసారాభిముఖా నని వర్క్ అంతే వాళ్ళు వన్ వే టికెట్ కొనుక్కుని ఆ పరమ పదంలోకి చేరుకుంటారు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాను లండన్లో ఉన్నప్పుడు ఇలాంటి రోజు చెప్తూ ఉంటాను నరోజా పదంలోకి మాట వల్సింది చెప్తున్నాను లండన్లో ఉన్నాను పర్వన్ టైం అది వెళ్ళాను టూ త్రీ టైమ్స్ వెళ్ళాను ఈ మధ్య అదిగట్టదు ఒక ఆయన నాకు కనపడి ఒక ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ గారు కాదు డాక్టర్ గారు మంచి ఫిజీషియన్ మంచి డాక్టర్ ఆయన క్లాసులు చదివి వచ్చారు ఆయన్ని నేను అడిగాను ఆయన ఇండియన్ ఆయన ఎక్కడైనా ఇండియా వచ్చాను ఆయన తన వృత్తాంతం చెప్పాడు ఆయన ఎంబీబీఎస్తో ఎంబీఏ ఇక్కడ గాంధీ హాస్పిటల్లోనే చదివారు వారి స్వగ్రామం ఇక్కడ వరంగల్ వెళ్లి దాంట్లో ఓ రైల్వే స్టేషన్ చిన్న స్టేషన్ ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఆగం అలాంటి బిల్లీ స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి వచ్చారు గాంధీ హాస్పిటల్లో వెళ్ళి ఏదో చేసి లండన్ వెళ్ళారు లండన్ వెళ్ళి లండన్ వెళ్ళేప్పుడు ఒక్కడే వెళ్ళారు వెళ్ళి అవ్వలేదు అక్కడ ఒక బ్రిటిష్ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు సంతానము అక్కడ అక్కడే వాళ్ళు తిరిగి ఆయన మళ్ళీ ఎప్పుడూ ఇండియా రాలేదు ఎవరికి నేను నేను ఇండియా వచ్చే ఉద్దేశంలో వెళ్దానండి I am not loving to come. Why? I don't know. I don't feel like going there. What yeah, uh -huh. is there? So I want to tell you. If you want to go to, to, to, so to the Uru, that station, you will not be so able to go there. Our Uru, that is the idea. So I don't have any idea. I don't have any idea. I don't have any idea. I live in India. I live in 45 years. Allá. అది ప్లానింగ్ కంటుంది అన్నో ఐ అండ్ నాట్ ప్లానింగ్ ఈ విముక్షులు అలా ఉంటారు ఇంకా ఒకసారి పరమాత్మలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోవడమే మళ్ళీ వెనక్కి రావడం అనేది ఉండదు సంసారాభిముఖా ననివర్తన్ అది ఆ పదం ఎస్ పదస్ ఉపాధి భేదం అనువిధీయమానా జీవా ఘటాకాశాదయ ఇవా ఆకాశస్థ అంశా ఉన్న వాక్యాలు ఎలా ఉంటాయి అది భాష్యం చేయడం భాష్యంలో ఉండే ఆ సౌందర్యం సమగ్రత్వం అంటే కంప్లీట్నెస్ ఇంక చెప్పాల్సిందేం మిగలదు ఆయన చెప్పడం అయిన తర్వాత ఇంకా చెప్పాల్సిందేం మిగలదు ఇంతవరకు ఆయన పదిహేనో అధ్యాయాన్ని ఆయన అలా సంగ్రహంగా పట్టుకుని నేను నిండి పెడతాను ఇప్పుడు ఘటము అంటారు ఇప్పుడు మట్టి ముద్ద తీసుకుంటారు ఈ మట్టి ముద్ద ఏదైనా కొంత ఆకాశాన్ని ఎన్వలప్ చేస్తుందా చేయట్లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇది మట్టి ముద్ద ఇట్ ఈజ్ నాట్ ఎన్వలపింగ్ ఎనీ స్టేస్ రైట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ అడుగుని అలా ఫిక్స్గా పెట్టి పైన ఇలా ఇలా ఇలా దాన్ని సవరిస్తున్నాను సవరించి కొంచెం లోపల స్వత్ కింద తయారైన తర్వాత ఈ అడ్జస్ట్ని కొంచెం అడ్జస్ట్ చేసాం ఇప్పుడు నవ్వు యూ కెన్ కాల్ ఇట్ ఘట అలా జరిగింది ఏం లేదు ఉన్నది ఉన్నట్టే ఉంది ఊరికే ఇంతకుముందు ఇట్ ఈస్ నాట్ ఎన్వలపింగ్ ఎనీ స్పేస్ ఇప్పుడు ఇట్ ఈస్ ఎన్వలపింగ్స్ట్ స్పేస్ ఈ స్పేస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి అంతటా ఉన్న ఆకాశం నుంచే వచ్చింది ఇప్పుడు ఈ ఘట ఆకాశము ఆ మహాకాశము యొక్క ఒక చిన్న భాగము అంశ అని అంటాం ఇంకో ఘటన చేశాను ఇప్పుడు ఆ మహాకాశం యొక్క మరో అంశం వచ్చింది ఇంకో ఘటన చేశాను ఇంకో అంశం వచ్చింది ఇలా ఎన్ని అంశం వచ్చేందుకు అవకాశం ఉంది స్థిల్లీ ఎంతమంది జీవులు ఉన్నారు అనే క్వశ్చను అది తత్వం తెలుసుకున్న వాళ్ళు వేసే క్వశ్చన్ కాదు కొంతమంది ఏం చేస్తారంటే ఈ తత్వాన్ని తెలియకుండగా ఏవో కొన్ని ప్రశ్నలు వేసి తమ పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒక ఆయన అద్వైతాన్ని వేళాకూలం చేస్తున్నారు ఆయన ముందు ఆడియన్స్ ఉన్నారు వాళ్ళు ఏదో యూనివర్సిటీలో వేళాకూలం చేస్తున్నారు యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు విద్యార్థులను ఉండేటువంటి టీచర్లు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అద్వైతం ఏం చేస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆత్మ నిర్యం చేస్తుంది ఈయన వాళ్ళని ఆడియన్స్గా పెట్టుకునే వేళకూడనిపిస్తుంది ఆయన వేళకూడదు ఏమిటి సపోజ్ నీకు మోక్షం వచ్చిందనుకో నువ్వు పరమాత్మలో కలిసి ఉంటావు అంటే ఒక జీవులు తగ్గిపోయాడు ఈ రకంగా సపోజ్ వంద మందిలో మందికి మోక్షం వచ్చిందనుకో పది మందికి మోక్షం వచ్చిందనుకో కాబట్టి ఇప్పుడు జీవుల సంఖ్య ఎంత అవుతుంది తొంభై అయిపోతుంది ఈ రకంగా అలా మోక్షాలన్నీ వచ్చాయనుకో అప్పుడు ఇంకేమవుతుంది జీవులు అనేవాళ్ళు లేకుండా అయిపోతారు అంటూ ఇలా serde vela kolam desthunaru unden inde the fundamental flaw inda argument the flaw is yeah. the number of jeevas adu yeah. oka fixed number edekaadu ippudu nenu emmo adutha ippudu ippudu ee padanga husein sagar vellaru ankonde enni tarangalu unnayi no no waves wave se le intapoki o meghalu vachhi కొంత పెద్ద గాలిని ఇచ్చిందనుకోండి ఇప్పుడు ఎన్ని తరంగాలు వస్తాయి వేలాది తరంగాలు వస్తాయి ఎన్ని తరంగాలు వస్తాయో మీరు కౌంటర్ చేసి చెప్పగలరా చెప్పలేరు వేలాది తరంగాలు వస్తాయి గాలి తగ్గిందనుకోండి వేలు తరంగాలు ఏమవుతాయి వందవుతాయి గాలి పూర్తిగా తగ్గిందనుకోండి మళ్ళీ జీరో అయిపోతాయి కాబట్టి ఈ తరంగముల సంఖ్య కాపుల లెక్కంత అర్థమే ఇలాంటి లెక్కలు వేసి అమాయకులైనటువంటి ఆడియన్స్ని మీరు ఇంప్రెస్ చేయగలుగుతారేమో కానీ తత్వంలో అలా ఉండదు కాబట్టి మీరు మీ స్వరూపాన్ని తెలుసుకుని కృతార్థులు అవుడు అంతే తప్ప కాబట్టి ఆకాశము నుంచి ఎన్ని ఘటాకాశాలు వచ్చేందుకు అవకాశం ఉంది లెక్క వెళ్ళడం ఏం లెక్క వేస్తారు అక్కడ లెక్క వేసేది కాదు పాయింట్ అక్కడ పాయింట్ ఈజ్ ఈ ఘటాకాశము మహాకాశము యొక్క ఒక అంశ ఈ అంశం కూడా ఎలా వచ్చింది ఘటమనే ఉపాధిని బట్టి వచ్చింది వెయ్య ఘట ఆకాశాలు ఉన్నాయండి అంటే అర్థం ఏదో తెలుసిన ఆకాశం వెయ్యి ముక్కలైందని కాదు వెయ్యి ఘట ఉపాధులు వచ్చాయి అర్థం దీంట్లో వంద ఘటాలు పెద్దవి నాలుగు ఘటాలు మధ్య సమయం మధ్య సైజు ఇవన్నీ ఆరు ఘటాలు చిన్నవి అన్నారు అనుకోండి ఆకాశాలు పెద్ద కాదు మధ్య చిన్నవి కాదు ఆ ఘటములు ఉపాధిభేదములు తప్ప వేరే ఏమీ కాదు అలాగే ఆ పదము మీకు ఆ పదము ఎక్కడో వైకుంఠంలో కూర్చుని ఉంటుందని మీరు అనుకుంటే పొరపాటు ఆ పదము ఈ జీవులందరిలోనూ ప్రవేశించి ఉన్నది ఆత్మని కదా మీరు చదివాను ఏ జీవుల్లో ప్రవేశించిందండి అన్ని జీవుల్లోనూ ఉపాధిభేదాన్ని అనుసరించి ఇప్పుడు జీవులు జీవులు ఎలా తేలుతారు పశువులు మనుషులు ఆ తేడా సంబంధించింది మీరు జీవుల్లో ఉపాధిని బట్టి వచ్చింది నాలుగు కాళ్ళు ఉన్న దేహాన్ని కొట్టుకున్న ఉన్న జీవుడికేమో పశువులు అన్నారు రెండు కాళ్ళ దేహాన్ని కొట్టుకున్న జీవుడిని మనుషు అన్నారు ఉపాధిని బట్టి వచ్చింది ఆ పశువులలో కుక్కలు నక్కలు పిల్లులు పులులు ఈ తేడాలు ఎలా వచ్చాయి మనుషులలో పండితులు మోర్ఖులు ఈ తేడాలు ఎలా వచ్చాయి కాబట్టి ఎలా అయితే పెద్ద ఘటాలు మంచి సైజు ఘటాలు చిన్న ఘటాలను బట్టి ఆ ఘట ఆకాశములు భిన్న భిన్నములుగా భాషిస్తున్నాయో అలాగే ఒకే పదము అంటే ఆ పరమాత్మ చైతన్యము వివిధ రూపములలో ఉండే జీవులలో ప్రవేశించి ఆ రూపములుగా మన ముందు ప్రకటమవుతున్నది కాబట్టి ఈ జీవులందరూ కూడా ఆ పదము యొక్క అంశలు మాత్రమే కుక్కలలో అదే పదము గలదు నక్కలలో పెళ్ళులలో మనుష్యులలో కోతులలో రాక్షసులలో రాక్షసులతో ఎవరిలో ఉండదు వీళ్ళే రాక్షసులు ఈ మనుష్యులే రాక్షసులు ఈ మనుష్యులే దేవతలు ఈ మనుష్యులే మనుష్యులు వీళ్ళందరిలో కూడా అదే పదము గలదు ఎలా అయితే ఘటములన్నింటిలో ఒకే ఆకాశము గలదు ఈ జీవులందరిలో కూడా ఒకే పదము గలదు కానీ ఒకే ఆకాశము ఘటముల భేదమును అనుసరించి భిన్న భిన్నములైన ఘట ఆకాశములుగా భాషిస్తూ ఉంటుంది అదేవిధంగా ఒకే పదము అనేక జీవభేదాలను బట్టి భిన్న భిన్న జీవములుగా మన ముందు ప్రకటమవుతూ ఉన్నది ఆ పదము గురించి మనం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము ఇది కొంచెం లోకైన వివరణ ఇది మళ్ళీ రేపొచ్చి శనివారం నాడు ఈ శ్లోకాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాము సో నెక్స్ట్ వీక్ ఈ టాపిక్ మీద మనం చర్చించుకుందాము ఓ నమ్మదో